సి వేదాయో వేదేభ్యోిలం జగత్ నిర్మేతమహం వందే పరమానందమావం విద్యాతిష్టమహేశ్వరం పరోక్షేతి విద్యా విచారగా త్రాపరోక్ష విద్యాప్త విచారో సమాప్య విచారము చేయాలి ఆత్మవిచారం చేయాలి లోకంలో ఏవేవ అర్థరహితములైన విచారములు చేస్తూ ఉంటారు వైల్డ్ గూజ్ అని ఇంగ్లీష్ లో ఒక నాన్ విడి గల అంటే దేని పట్టుకునే ప్రయత్నం చేయడం అలాంటి పనులు ఉంటారు ఏదో విచారణ చేస్తూ ఉంటారు ఆ విచారణ కూడా కాన్ఫరెన్స్ లో రిపెట్టి శ్రవణం గొప్పదా నిధ్యాసనం గొప్పదా అని ఒక విచారం ఎందుకు వచ్చిందో విచారం భోజనం చేసేప్పుడు గప్పు నెయ్యి అన్నం గొప్పదా పెరుగు అన్నం గొప్పదా మీరు చెప్పండి ఏది గొప్పది అసలు ఆ ప్రశ్న తప్పు ప్రశ్న ఇప్పుడు రాంగ్ క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్ తప్పు ప్రశ్నను ఈ ప్రశ్న తప్పు అని తెలుసుకోవడం మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవడైనా పప్పు వర్ణం నెయ్యి వేసిన పప్పు వర్ణం గొప్పదా పెరుగు వర్ణం గొప్పదా అని అడిగితే ఆ ప్రశ్న తప్పు ఇట్ ఈస్ ఎ రాంగ్ క్వశ్చన్ కాబట్టి రాంగ్ క్వశ్చన్కి ఎలాంటి ఆన్సర్ అది రాంగ్ అని తెలుసుకోవటం మాత్రమే ఉంటుంది అదేవిధంగా శ్రవణం గొప్పదా నిధ్యాసం గొప్పదా ఇట్స్ రాంగ్ క్వశ్చన్ భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా ఇట్స్ అ రాంగ్ క్వశ్చన్ వీళ్ళు ఇందులో రాంగ్ క్వశ్చన్ వేసుకుని దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయటం భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అని అని ప్రశ్న వేసుకుని భక్తి గొప్పది అని చెప్పి జ్ఞానాన్ని తప్పు చేసి ఏదో తాము అర్థ విద్య అవుతుంది తెలియకుండా చేసే భక్తి అంధభక్తి అవుతుంది మూఢభక్తి అనబడుతుంది జ్ఞానాన్ని కాదన్నవాడు వాడు తెలివి తప్పు వాడని తెలుస్తూనే ఉంది కదా జ్ఞానాన్ని కాదు అన్నడంటే తెలివి తప్పు వాడు చేసే కర్మ వాడైపోతుంది వాడు చేసే భక్తి కూడా అధ్మానంగా ఉంటుంది కాబట్టి తెలుసుకుని చేయగలేము అనే మౌలికమైన సూత్రాన్ని పాటించకుండా భక్తి చేసినా కర్మ చేసినా తెలుసుకుని చేయగలేము అది సూత్రం వారికి కూర్చుని వ్యవస్థ చేయాలి కాబట్టి విచారము అలాంటి మైండ్ గూస్ చే లేకపోతే ఇంకో మాట అంటారు నాన్ ఇష్యూ అంటారు అసలు ఇష్యూలే కానీ ఉంటాయి ఇట్స్ నాట్ అని ఇష్యూ దాని మీద విచారం చేస్తారు ఏమిటో తెలుసుకున్నా విచార అలాంటి విచారం అందుకుంటున్నా మీకు దృష్టాంతాన్ని చెప్తాను నేను సమాజం నుంచి పట్టుకొస్తాను నేను కల్పించినవి కాదు ఎప్పుడైనా అప్పుడప్పుడు నేను కల్పించవచ్చు నేను సమాజంలో చూపించాను ఒక ఆయన పెద్ద పీఠా తిట్టి పీఠం పెట్టుకోవడం పీఠం పెట్టుకుని భక్తుల్ని పోగేస్తే భక్తులు పోగవుతారు పీఠం పెట్టడం పీఠం పెట్టి భక్తుల యొక్క ఫియర్ మీద యు ప్లే అన్ దాట్ ఫియర్ భక్తుల యొక్క భయం ఒక అన్ దాట్ పీఠం పెట్టి ఇదిగో చంద్రగ్రహణం అన్నాడు ఫలా నక్షత్రం వాళ్ళందరూ పీఠానికి వచ్చేసినట్లయితే వాళ్ళకి మేము దోషం లేకుండా శాంతి ఏర్పాట్లు చేస్తాము అని ఒక ఏమని వస్తాము అలాంటివి మూడు నాలుగు చేసే వాళ్ళు అలవాటు అయిపోతారు రెండు చేస్తాం పెద్ద పేరు దాని వల్ల పీఠానికి సంపదలు బాగా వస్తాయి బాగా కలెక్ట్ చేయటం రియల్ ఎస్టేట్ ఉంటుంది పేరు పెట్టడం దాంట్లోకి డబ్బులు వసూలు ఉంటాయి కలెక్ట్ ఏదైనా కూడా డాలర్లు కూడా వసూలు అయితే ఇంకా బాగా బలంత ఉంటుంది సో ప్యాటర్నే చూస్తుంది డబ్బులు బాగా వసూలు చేస్తే ప్యాక్ అనేది చూస్తుంది దాంతో ఇలాంటి ఒక కమిటీ వేయటం ఓ పీఠాధిపతి పీఠాధిపతి అంటే పెద్ద సంస్థానానికి అధిష్టడు చాలా క్లౌత్ సమాజంలో బాగా క్లౌత్ ఎక్కువగా గలవాడు బాగా సంపదగా ఆయన ఒక కమిటీ వేసాడు ముగ్గురు పండితుల కమిటీ ముగ్గురు పండితులు ఏంటి వాళ్ళకి ఫ్యాక్టరీ కావాలి కమిటీలో వేస్తే సొసైటీలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి ధనం వస్తుంది తర్వాత కనక ముందు వాహనాలు లభిస్తాయి ముగ్గురు పండితుల కమిటీ ఈ కమిటీ చేయాల్సిన పని ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి శివాలయాల్లో ఏవి స్వయంభూ ఏవి కాగు చెప్పాలి వాళ్ళు ఎలా ఉందో ఆ ఇష్యూ ఎలా ఉంది ఇది ఎలా ఉందో చెప్పుకుంటారా ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్న కాకుల్లో ఏవి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కాకులు ఏవి ఎక్కడ కాకులు చెప్పమన్నట్టుగా ఉంది అంటే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఇది ఏవో కాకులు ఉంటాయి అది కాకులు మనుషులు అయితే ఏదో లెక్కడో టా లెక్క పెడతారు సో స్వయంభూ అంటే వీళ్ళు ఇంకేం అర్థమైనట్టు అసలు ఆయనకేం తెలిసింది స్వయంభూ అంటే ఆయనకి ఏం తెలుసుంది ఆయనకి తెలిసింది సున్నా ఎక్కడో లోకంలో గతాతిగతికంగా స్వయంభవం దీంట్లో రహస్యం చెప్పంటారా శివాలయం వాళ్ళు ప్రతి మా శివాలయం స్వయంభవని చెప్పుకుంటారు నేను తెలుసా దాంతో ఈ పండితులు కమిటీ వాళ్ళు ఏం పరిశీలిస్తారు ఈ పండితులు ఆ మ్యాండేట్ తీసుకుని ఆ కొంత దానికి ఫండ్ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ తీసుకుని ఇంకా అక్కడి నుంచి తగుతు అమ్మ అంటూ దేవాలయాలను ప్రదక్షిణం చేయడం ప్రారంభించారు ప్రచారం జీ రిపోర్ట్లు రాష్ట్రం అక్కడ స్థల పురాణం పట్టుకోవడం ఆ స్థల పురాణం గ్రామం గుల్లి గ్రామం అక్కడికి ఆ స్థల పురాణం మహాదేవం వాట్య అని ఉంటుంది రోడ్డు అది చూడం దాంట్లో ఏమి ఉంటాయి అది అంతా ఈ వ్యాఘ్రేశ్వరం శివలింగం స్వయం నువ్వు అని ఓ నోట్ రాసుకోవడం ఇదంతా తీసుకెళ్లి ఓ యాభై పేజీలో వంద పేజీలో తయారు చేసి వంద పేజీలు ఏమి స్థల కింద పెడితే వెయ్యి పేజీలు ఉంటాయి ఓ రిపోర్ట్ తయారు చేసి ఆయనకి పడ ఆ స్వామికి మాసాల తర్వాత రెండు లక్షలు బడ్జ్ చేస్తాయి అప్పుడు ఆయన పెద్ద సమావేశం చేసి శివరాత్రి నాడు ఎప్పుడో దానికి రిజల్ట్ ఏమి విచారం అండి ఇలాంటి విచారాలు చేసి వీళ్ళు ఏమేమి ఉద్ధరిస్తారు ఆత్మ విచారం చేయాలి అనే మౌలికమైన నివేదన లేకపోతే ఇది కూడా వస్తారు వాళ్ళు ఈ లోకంలో జీవితము దుర్భరమై కూర్చుంటుంది వాళ్ళు చేసేటువంటి మతం కూడా అది అంధవిశ్వాసములకు నిలయమైపోతుంది ఆత్మ విచారణ లేకుండా ఎగర్ లేదు జీవ ఈశ్వర విచారము ఆత్మ విచారం చేయాలి కాబట్టి ఆత్మ విచారాన్ని చేస్తే వీడికి ఒక జ్ఞానము కలుగుతుంది విద్య ఒక విద్య పొడుతుంది ఈ విద్య ముందు పరోక్షము తర్వాత అపరోక్షముగా అది తీర్చిదిద్దబడుతుంది అని విద్యారణ స్వామి యొక్క ప్రణాళిక విద్యారణ ఈయన విద్యారణ స్వామి కొంచెం శాతస్తం బ్రాహ్మణుడు నేను మీకున్న విషయం చెప్తున్నాను అంటే అలా ఎందుకు పెట్టేటంటే ఆయన వేదాంతం గత పదేళ్ళ నుంచి అవుతున్నాడండి ఇంకా సంసార లక్షణాలు అధికమన్నాయి ఏ లక్షణమూ పోలేదు పరుషంగా మాట్లాడడం పోలేదు ఇతరులను ద్వేషించడం పోలేదు క్యాస్ట్ పోలేదు నేను బ్రాహ్మణుని వాడు ఎవడు ఉండాలనే ఆ అవలక్షణం పోలేదు తర్వాత వేదాంతం చదవడం వాళ్ళకి పోయింది సొసైటీ ముందుకు నడుస్తుంది కదా సొసైటీ అలా ఫ్రీజ్ అయ్యి ఉండదు సొసైటీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సోషల్ మూవ్మెంట్ లో భాగంగా వేదాంతం ఆ నో వేదాంతం ఈ క్యాస్ట్ ఫీలింగ్ దాటేసి వెళ్ళిపోయారు కాలం కానీ వీళ్ళు వేదాంతం చదివి ఆ క్యాస్ట్ లో బిగుపోయారు వేదాంతం చదివేసి క్యాస్ట్ లో దిగువన్నది మహావి దూరం ఎందుకంటే ఆత్మకు క్యాస్ట్ క్రీడ్ ఇత్యాది భేదము లేవని శ్లోకాలు అవి శంకర్ లో వాడి చెప్తూ ఉంటారు దాంతో తీసుకుపోతారు తర్వాత శంకరుడు చండాలోస్తూ సత దృదోస్తూ గురు చేసా మనీషా మనీషా మంచి ఉంటాడు అయిస్తాను అంటాడు ఆయన పట్టించుకో దానికి మిస్యంత్రం ప్రకృష్ణం చెప్పేస్తారు అక్కడ చండాలుడంటే అసలారైన చాల చండాలుడు ఎప్పుడు దూరంగానే పెట్టాలి అక్కడ చండాలుంటే వ్యాసుడు చండాల రూపంలో వచ్చాడని కథ చెప్పేస్తాడు ఆ కథకేమీ ఈ శ్లోకానికి సమాధానం లేదు కదా ఈ శ్లోకానికి కథను బట్టి రాలేదు కదా శ్లోకాన్ని బట్టి కథను వీళ్ళు రాసుకున్నారు తప్ప కథను శ్లోకం రాలేదు ఆ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ అన్ని ప్రాణుల్లోనూ సమానముగా ఉన్నది కాబట్టి అని అభవ్ వచ్చింది కూడా తప్పుదారి సత్యకామ జాపాలు ఉపాఖ్యానాన్ని తప్పుదారి పట్టించలేదు అన్నింటినీ తప్పుదారి పట్టించేసి ఏది వేదాంతం చదివి వీళ్ళకి వేదాంతం ఏం ఏం వంట పట్టలేదు చదివేదే తప్ప వంట పట్టలేదు మరి ఇప్పుడు ఈ విచారాన్ని విచారణ వల్ల వాళ్ళకి జ్ఞానం పుట్టిందా లేదా పుట్టిందిగా ఎందుకంటే వాళ్ళు వేదాంతానికి సంబంధించిన ప్రసంగాన్ని గంట సేపు ప్రసంగం చేయగలుగుతారు ఏదైనా కాన్ఫరెన్స్ అయితే వాళ్ళే ఉంటారు మీరు ఫస్ట్ ఉంటారు ఆ కాన్ఫరెన్స్ ఆ టాపిక్ మీద సంస్కృతంలో కానీ ఇంగ్లీష్ లో కానీ మాట్లాడతారు మాట్లాడి అందరూ చపట్లో కొడతారు దుశ్యాలనే పొందుతారు కంకణములను కూడా పొందుతారు కానీ అనుభవంలో ఉన్నా కాబట్టి జ్ఞానం వచ్చిందంటారా లేదంట లేదు జ్ఞానం వచ్చిందంట లేదంట వచ్చిందనడానికి లేదు లేదనడానికి లేదు అలాంటి ఒక విద్యోరమైన పరిస్థితి ఒకటి ఇక్కడ నిర్మాణమై ఉంది చాలా విద్యూరమైన పరిస్థితి అలాంటి వాళ్ళు కూడా అది ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం అండి న్యూట్రిషన్ సైన్స్ న్యూట్రిషన్ సైన్స్ ఇస్ అ బిగ్ సైన్స్ ఎంఏ ఎంఎస్టీ న్యూట్రిషన్ చాలా బిగ్ సైన్స్ హైదరాబాద్ లో న్యూట్రిషన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి అక్కడ న్యూట్రిషన్ మీద మంచి రీసెర్చ్ చేస్తూ ఉంటారు వెళ్తూ ఉండే కాబట్టి మంచి సైన్స్ అతను న్యూట్రిషన్ సైన్స్ చదివాడు Nutrition and its impact on social health, on a topic made of a conference, a keynote address is put on a okay, topic. He said that he is a narrow-hand way. He said that he is a narrow-hand way. He said that he is a very obese guy. He is a very obese guy. He is not a medium size, a large size, an extra large size. He is a very obese guy. అంత సైజుకు తగ్గ చొక్కాలు వేసుకుని టక్అప్ చేసి బూసం వేసి కై వేసి ఆయన అడ్రస్ క్లీనోట్ అడ్రస్ ఇంపాక్ట్ ఆఫ్ న్యూట్రిషన్ సోషల్ హెల్త్ అనేది కీ నోట్ అడ్రస్ ఇప్పుడు ఆయన న్యూట్రిషన్ సైన్స్ తెలీదు ఆయనకి ఆయనకి తెలుసు చెప్పేదంతా కూడా సైంటిఫికల్లీ కరెక్ట్ ఆయన మంచిగా చదువుకున్నవాడు కానీ అది జీవితంలో ఆచరణలో లేని చదువు అది ఏమి చదువుది అది ఎలాంటి చదువు అది కూడా చదువు అలాంటి చదువు అలాంటి చదువు ఒకటి యాక్సెప్ట్ అయినట్టుగా ఉందిగా సమాజంలో ఉందిగా ఈ వేదాంతంలో కూడా అలాంటి విద్య ఒకటి కలదు దానికి పరోక్ష విద్య ఇక్కడ పరోక్ష అంటే మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఈ విద్య ఎక్కడ ఉన్నట్టు బుద్ధి ఎందుకు ఉన్నది పుస్తకాల్లో ఉంటే పరోక్షం అని కూడా వీల్లేదు పుస్తకాల్లో ఉంటే వీడు విద్యావంతుడు ఎలా ఇప్పుడు అవి అవి అజ్ఞానం ఉంటుంది పుస్తకాల్లో ఉండడం కాదు బుద్ధి ఎందు ఉంటుంది బుద్ధి ఎందు ఉండి కూడా జీవితంలో అనుభవానికి రాలేదు ఆచరణ అంటారు కొన్ని ఆచరణలో పెట్టి ఉంటాయి కొన్ని అనుభవానికి వచ్చి కాబట్టి ఇప్పుడు ఆత్మకు భేదములు లేవు అన్నది అనుభవానికి రావాలి ముందు అనుభవానికి వస్తే తర్వాత ఆచరణ దాని తదే ప్రతిదానికే ఆచరణ కాదు అనుభవం వాడి వాడి కాన్షియస్నెస్ లో భేద బుద్ధి ఉందా లేదా అంటే కాన్షియస్నెస్ లో అంటే ఆ చేతనలో అభేదం అనుభవానికి వచ్చిందా లేదా భేద బుద్ధి ఉందా లేదా అంటే లేదు అంటే అభేదం అనుభవానికి వచ్చిందంటే ఆ అనుభవానికి కాన్షియస్నెస్ లో అనుభవం అభేదం అనుభవానికి వచ్చిందంటే వాడు చదివిన చదువు వాడికి ప్రత్యక్షం అయిపోయింది అనమాట ఆ విచారము అది అనుభవానికి దారి తీసేస్తుంది ఆ అనుభవం ఉండదు కావలసిన లాజిక్ అంతా ఉండదు ఆ పరిజ్ఞానం అంతా విషయ జ్ఞానం విషయ పరిజ్ఞానం అంతా ఉంటుంది కానీ అనుభవం ఉండదు అనుభవం ఎందుకు ఉండదు తెలిసినా మాకు అనుభవం వద్దు అనుకోవడం చేత అనుభవం కావాలనుకుంటే వచ్చేస్తుంది ఇది అలాంటి స్టాప్ అయి చీకట్లో కూర్చున్నవాడు నాకు వెలుతురు కావాలి అనుకుంటే తలుపు తీసుకుని బయటకు వచ్చేయచ్చు వెలుతురు వాడు ఏమనుకుంటాడంటే ఇప్పట్లో వెలుతురు వద్దు అనుకుంటాడు ఇప్పుడు కంగారు లేదు వెలుతురుకి అనుకుంటారు వెలుతుర్ని దూరంగా పెట్టడానికి వాడికి రీజన్స్ ఉంటాయి రీజన్స్ ఉంటాయి మా మా నాన్నగారు వెలుతురులోకి రాలేదు నేను ఎందుకు రావాలనుకోండి మా తాతగారు వెలుతురులోకి రాలేదు నేను కంగారు పడ్డాను ఎందుకు అనుకోండి మా గురువు గారు ఇంకా రాలేదు మా గురువు గారు తర్వాత కాబట్టి ఈ స్టాప్స్ కాపులర్ లైక్ వాళ్ళతో యొక్క వేదాంత పరిజ్ఞానము అది పరోక్షంగా మిగిలిపోతుంది దానికి ఒక స్టేటస్ ఇచ్చాడు విద్య నేను పరోక్ష విచారజన్యము పరోక్ష విద్య స్టేటస్ ఇచ్చాడు దానికో అది అనుభవానికి వచ్చింది అప్పుడు అపరోక్షము అని అలాగే దాన్ని రెండు రెండు స్టేజీలు పెట్టాడు ఈ రెండు స్టేజీలు పెట్టినందు వల్ల ఈ వేదాంత పండితులందరినీ కలుపుకున్నట్లయితే వాళ్ళకు ఒక స్థానాన్ని ఇచ్చినట్లయితే అయితే దీంట్లో సమస్య లేకపోలేదు సమస్య అయితే ఉన్నది సమస్య ఏంటంటే వాళ్ళు చదువుకున్నారు బుద్ధిలోకి వచ్చింది కానీ అనుభవంలోకి ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఉంది అంటే మీరేమంటున్నారు ముందు బుద్ధిలోకి వచ్చి అక్కడ స్థిరపడుతుంది తర్వాత అనుభవంలోకి వస్తుందని చెప్పినట్టుగా అనిపిస్తుంది దానివల్ల ఏమైంది రెండు స్టేజీల్ని మీరు యాక్సెప్ట్ చేసినట్లే తద్వారా ఇంకో డేంజర్ ఏమిటంటే దాంట్లో ఈ అనుభవంలోకి వచ్చుట అనే స్టేజ్కి రావడానికి పరోక్ష జ్ఞానము కలుగుతా అనేది సోపానము అనే ఒక నిశ్చేత ప్రదేశం కూడా వచ్చే అవకాశం ఉంది ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి వాళ్ళకు అనుతీర్థ మొదలైన మహాత్ములు ఎవరినాకంటే ఇలాగే స్టేజ్ లేని లేవని చెప్పారు వాళ్ళు రండి చెప్పారు ఇలాగంటే స్టేజ్ లేమీ లేవు అని చెప్పారు అది అపరోక్షమా కాదా ఆత్మస్వరూపము అపరోక్షమా కాదా అపరోక్షమైతే నువ్వు జ్ఞానివి అది తెలిసిపోవటం అపరోక్షం కాకుంటే ఇది నాకే దాంట్లో విలువేమి అని మహాత్ములు తోసుకొచ్చారు శ్రీరామకృష్ణ కూడా అలాగా త్రోసుకొచ్చారు ఆయన ఏమన్నారంటే పంచాంగంలో వర్షం వర్షం పడుతుందని రాస్తాడు పంచాంగంలో ఏం రాస్తాడంటే ఆ భాష ఎలా ఉంటుందంటే ఆ రాసిన తెలుస్తుందని మీరు అనుకోవాలి మీకేం తెలియదు ఆ రాసిన వాడికి ఆ భాష ఉంటుందంటే ఈ సంవత్సరము వర్షాధిపతి కుదుడు అని ఉంటుంది అంటే మీకు ఏమర్థమైంది మీరేమైనా అర్థమైందా అంటే మీరందరూ మహావిద్వాంసులు మీకేమైనా అర్థమైందో అర్థం నేను ఊరుక్కు నాకు తెలియలేదు మీకు తెలిసిందేమో నేను అడగను నాకైతే ఏమీ తెలియదు వర్షానికి అధిపతి ఏమిటి కుదిలే తెలు నాకైతే అంత జీతం నేచురల్ గా కనిపిస్తాం నాకు ఇంకో డౌట్ కూడా ఉంది రాసిన కూడా ఇచ్చే పరిస్థితి నేను అనుకుంటున్నా పైకి తెలిసినా కాబట్టి ఈ ఏడాది వర్షములు బాగా పడినావురు వర్షాధిపతి అయితే వర్షాల బాగా పడాలి ఏమో ఏమో మనకేం అసలు ఇదేమి తెలిసే భాష కాదు తెలిసే మాట కాదు అలా రాసి పెడతాడు రాసి అది ఇప్పుడు ఆ పంచాంగాన్ని తీసి పిండితే నీళ్లు పడతాయా అని అంటారు శ్రీరామకృష్ణ పంచాంగాన్ని నలిపితే నీళ్లు వస్తాయా అలాగే వీడి బుద్ధిలో ఈ వేదాంతం అంతా పెడతాడు ఇప్పుడు ఆ బుద్ధిని రాపాడిస్తే ఏమైనా జ్ఞానం ఆత్మ జ్ఞానం వచ్చి వీడికి ముక్తి వస్తుందా అంటే ఏమీ లేదు కాబట్టి అటువంటి స్థితి అంటే పరోక్ష జ్ఞానము దానికి ఒక స్టేటస్ అంటే మీ సొమ్మే పోయే వాళ్ళు పది ఏళ్ళు కష్టపడి చదువుకున్నారు అయితే నాలుగేళ్ల ఏదో కోర్సు ఏదో చేశారు చేసే జ్ఞానాన్ని సంపాదించారు ఇప్పుడు వాళ్ళకి ఓ స్టేటస్ ఇస్తే నీ సొమ్మేం పోయే యూనివర్సిటీ అయితే వాళ్ళకు డిగ్రీ ఇచ్చేస్తుంది ఆ యూనివర్సిటీకి ఎఫిలియేట్ చేసిన చోట చదువుకున్నట్లయితే అంటే మీరు వేదాంతం జరిగి ఆ ప్లేస్ కి యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఏదో యూనివర్సిటీకి ఎఫిలియేషన్ పెట్టడం పెట్టచ్చు ఏదో కొంత పేపర్ చేస్తే ఆ ఎఫిలియేషన్ ఇదంతా పేపర్ వర్క్ ఏమన్నో క్లార్క్ ఒక సూపర్ని పెట్టుకుని ఆ పని పూర్తి చేయాలంటే వాళ్ళు చేసి పెడతారు ఏదో ఒక యూనివర్సిటీ సమ్ యూనివర్సిటీ ఉంటాయి కానివర్సిటీలు మామూలు స్టాండర్డ్ యూనివర్సిటీ గుర్తించకపోయినా ఏదో కోటం యూనివర్సిటీ లేదా సుబ్బన్న యూనివర్సిటీ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి ఏదో యూనివర్సిటీ గుర్తిస్తుంది ఏదో సమ్ యూనివర్సిటీ గుర్తిస్తుంది దానికి ఎఫ్లికేషన్ వచ్చేస్తారు దాంట్లో నాలుగేళ్లు వీడు వేదాంతాగా పొందుతాడు వీడికి డిగ్రీ ఇస్తాడు సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తారు వేదాంత వేదాంతి అని సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తారు సర్టిఫికెట్ సమాజం గుర్తిస్తుంది వాళ్ళు వేదాంత ఉపాధ్యాయుల మళ్ళీ తయారైపోతారు ఎదాంత బాగుండలేదు కానీ చిత్రం ఏంటంటే అది వాళ్ళ అనుభవంలో ఉండదు ఇప్పుడు దానికి స్టేటస్ యూనివర్సిటీ స్టేటస్ ఇస్తుంది సమాజంలో అందరూ దానికి ఒక స్టేటస్ ఇస్తున్నారు ఈ సొమ్మే మీరు ఇవ్వండి స్టేటస్ అని మీరు నన్ను అన్నారు కొన్ని సరే నా సొమ్మేం పోయే నేను ఇస్తాను నాకు అనుకుంటున్నాయి కానీ శ్రీరామకృష్ణుడు ఇవ్వడానికి తిరస్కరించినాడు రామతీర్థయితే అసలు ఒప్పు ఆ రామతీర్థ ఏమన్నా అంటే చాలా పరుషంగా అన్నాడు ఆయన ఆయన ఏమన్నా అంటే చిన్న అన్నం అరక్క పోతే ఏమవుతుంది అజీర్తిప్సియా అంట అంటే పిప్సిన్ అని ఒక ఎన్జైయం ఉంటుంది ఆ పిప్సిన్ అనే ఎన్జయమ్ డైజెస్ట్ చేస్తుంది అది ఫంక్షన్ చేయడం మానేస్తే ఆ వ్యాధికి డిస్ప్రిప్సియా డిస్ఫంక్షన్ అనమాట డిస్ప్రిప్సియా అనే అజీర్తి వ్యాధి అలాగే వేదాంతం ఉంటా చదివి అనుభవంలోకి రాకపోతే వాడికి మెంటల్ డిస్ప్రెప్సియా వస్తుంది అది మెంటల్ డిస్పెప్సియా అని ఒక వ్యాధి కింద చెప్పింది ఎలా అయితే తిన్న ఆహారం అరక్కపోతే విషం అవుతుందో అలాగే ఈ అధ్యయనం చేసిన వేదాంతం అనుభవానికి రాకపోతే అది విషం అవుతుంది అని చెప్పాడు విషం అని నేను బుర్రోకున్నాను ఇప్పుడు చిన్న ఆహారం దృష్టాంతంలో అరక్కకపోతే విషము ఉండడం మనకు తెలుస్తున్నది వామిటింగ్ వే చిన్న చదివిన వేదాంతం అనుభవానికి రాకపోతే అది విషం ఎలా అవుతుందబ్బా నేను బుర్రోకున్నా అంత బురగపు అక్కర్లేదు తెలుస్తనే ఉంది దాని అహంకారం పోతుంది తర్వాత లోకంలో కీర్తి ప్రతిష్టలు కావాలనేటువంటి ఒక ఆకాంక్ష భయం లోకేషణ ఆ ఏషణ బయలుదేరు నా కీర్తి ప్రతిష్టలో అందుకు కావాలనే లోకైష నేను ఆచార్యుడను అనే ఒక మిథ్యా అభిమానం నిర్మాణం అవుతుంది నేను ఆచార్యుడను పేరు ముందు ఆచార్య అని కూడా పెట్టేసుకుంటాను యథార్థమైన ఆచార్యుల వాళ్ళు ఏవన్నారు వీళ్ళు ఈ ఈ బచ్చే హైనా ఏ బచ్చే హై పేరు ముందు ఆచార్య అని పెట్టుకుంటారు అంత అహంకారం ఏంటి కొంతకాలం ఆగచ్చగ ఆచార్యాలు పెట్టుకోవడానికి కంగారే ఉంది ఉళ్ళు వాళ్ళు పెట్టాలి కానీ ఆచార్యాలు మనం మనమే పెట్టేసుకోవడమా ఇదంతా కూడా మెంటల్ డిస్టర్బ్సియా ఆల్ దిస్ బిహేవియర్ ఇన్ మెంటల్ డిస్టబ్సియా కాబట్టి మహాత్ములు ఈ అపరోక్ష అపరోక్ష జ్ఞానాన్ని స్వీకరించినారే తప్ప పరోక్ష జ్ఞానం ఒక సోపానం పెట్టి ఒక మెట్టు పెట్టి దీంట్లోకి వస్తాడు అన్నట్టుగా ఆ మెట్టెక్కినవాడల్లా ఈ మెట్టెక్కుతాడు అని అనే ఒక ఇంప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మా హాత్మను అంగీకరించలేదు కానీ విద్యార్థం చేసుకోవాలి ఆయన చేతస్థం బ్రాహ్మణుడు ఆయన పెట్టుకున్నాడల్లా మీకు దాని స్వరూప స్వభావాలు అర్థం అయ్యే కదా దీంట్లో ఏమవుతుందంటే దీంట్లో డేంజర్ ఏమిటంటే ఆ డేంజర్ ఏమిటో చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను అదే శ్లోకాన్ని బట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అభిప్రాయం కాదు ఆ డేంజర్ ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం పరోక్ష జ్ఞానంలో ఉన్నాము భవిష్యత్తులో పరోక్ష జ్ఞానానికి వెళ్తాము ఇది మెట్టు కదా దానికి వెళ్లే మెట్టిది అని వీడు పరోక్ష జ్ఞానంలో కూర్చుంటాడు దాని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే కంప్లాసెన్సీ అంటారు ఈ లోపల ఈ మాయ ఆవరిస్తుంది మాయ ఏమంటుంది మాయ వీడికి ఏం చేస్తుంది లోకంలో కీర్తి ప్రతిష్టలను సంపాదించారు తర్వాత లోకంలో జనులందరూ కూడా వాడికి కాళ్ళకు మడుగులు వచ్చటం సేవలు చేయటం ఇలాంటివన్నీ చేస్తారు దాంతో వాడు ఏమనుకుంటాడంటే నేను ఐ హెడీ అరైవ్ ఓంచిదయా అని దీన్ని శ్రీరామకృష్ణుడు వారు వర్ణించారు దానికి ఒక దృష్టాంతం చెప్పారు ఆ దృష్టాంతం నేను చెప్పను మీరు చదివి తెలుసుకోండి ఒకసారి మీరే చదివి తెలుసుకోండి కాబట్టి ఇదంతా కూడా మెంటల్ డిస్ట్రెప్సియాలో పడుతుంది ఆ కంప్లాసెన్సీలో పడతాయి అంటే మనమేమో పఠోపనిషత్తు చదివేశాము కేనోపనిషత్తు చదివేశాము మాణుక్యం కూడా కొంచెం గోపేము ఇక్కడ అక్కడ బ్రహ్మ సూత్రం కూడా ఏమో మూడో నాలుగో సూత్రాలు లాగే సౌకర్లు వలేశాము ఇంకా మనం మించిన వాడు ఎవడం లేడు మనకి వేదాంతం వచ్చేసిందంటే ఇంకా ఆత్మజ్ఞానం అంటే అది కూడా వచ్చేస్తుంది ఎప్పుడు ఇప్పుడు గురువు గారు తోలుచుకున్నప్పుడు లేకపోతే ఈశ్వరుడు కృప ఏదో ఏర్పడమే అది వచ్చేస్తుంది మనం ఏం చేయకల్లా అదే వచ్చేస్తుంది ఎప్పుడో వచ్చేస్తుంది ఈ లోపల మనం ఈ వచ్చిన ఈ పరోక్ష విద్య ఏదైతే ఉందో దీని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనే ఒక కంప్లాసెన్సీ అది ఇలా నేను నేను ఆర్టికులేట్ చేశాను దానికి ఒక వర్ణం నేమిచ్చాను అది నేను ఆ డేంజ్ ఉన్నది ఇవన్నంతా గుర్తించినట్లయితే పరోక్షము అపరోక్షము స్టేజెస్ ని అంగీకరించం తప్పేది లేదు లోకముందాము పదచ్చేద పరోక్ష అపరోక్ష విద్యా జా విచారయ తపరోక్ష విద్యాప్త విచార అనివే రెండు విధములుగా నున్నది తమ ఆ రంజిన్ ఎందు అపరోక్ష అపరోక్ష లభించగా అయం ఈ విచారా విచారము సమాప్యతే సమాప్తి కాబట్టి విచారం చేస్తూ ఉండాలి అపరోక్ష ఆ మాట మాత్రం బాగుంది అపరోక్ష విద్య వరకు విచారం చేస్తూ ఏముందిలండి స్వామిజీ క్లాస్లో అలాగే ఉంటుంది మళ్ళీ అబ్బాయి చెప్తాడు ఆయన వాడిన పాటే పాడతాడు ఆయన అందరికీ అరిగిపోయిన గ్రామ పౌన్ కార్ ఆయన పాఠానికి తేడా ఏ ఉండదు అని రావడం మానేసనుకో అలా ఉంటా ఒక ఆయన నాతో ఏం పాఠం చెప్తున్నారు స్వామీజీ ఇప్పుడు మేము పాఠమేనా నాకు బాగా గుర్తుంది నేను మర్చిపోలేని ఘటన ఏం పాఠం చెప్తున్నారు నేను ఈ పాఠం వినాలని ఎప్పటి నుంచి వాళ్ళు ఎవరో చెప్పారు మీరు బాగా పాఠం చెప్తారు కానీ వినాలని అనుకుంటున్నాను ఏం పాఠం చెప్తున్నారు ఏమిటని అడిగేస్తాను నేను మామూలుగా క్లాసుకు వస్తుంటే పారాలైజ్ చేయగలబోతున్నాను అంటే నేను అనాలను కఠోపనిషత్తు చెప్తున్నా అప్పుడు కఠోపనిషత్తు చెప్పేవండి కఠోపనిషత్తు చెప్తున్నాను అంటే ఆయన ఉండాలి కఠోపనిషత్తు నేను ఇప్పుడే అప్పటికి ఇంతకు ముందే వినేశానండి అదే అన్నారు అంటే ఎప్పుడు విన్నారు ఏమిటో నేనున్నా ఆయన జరుగుతాటే ఓహో ఆయన జరుగుతాట ఇలా ఏం చేయరా బాబు అని నేను అనుకున్న మనస్సులో ఆయన తరకాయ కాదు కఠోపనిషత్తు వినేయడం కఠోపనిషత్తు వినేశారా ఇప్పటికీ నాకు కఠోపనిషత్తు కొంగురతగా నేను ఆశ్చర్య పడిపోతున్నాను ఇప్పటికీ దాని ఆ శ్లోకాలు చూసేసి ఇంకా ఆశ్చర్య పడిపోతున్నాను ఆశ్చర్యంతో తలమంతులు నేను ఆయన వినేసాక కఠోపనిషత్తు ఎవరు వినిసాడు ఉంటారు జనాలు నేను అడిగాను ఎప్పుడు విన్నారు ఏమిటి అని అడిగాను అంటే కొనేదైనా కొంత మెసేజ్ అందుతుందేమో అని ఓ ప్రశ్న ఒక విషయం ఆయన జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసి పదిహేడేళ్ల క్రితం విన్నానని నేను చెప్పాను మరి ఇంకా పదిహేడేళ్ల క్రితం గడోపనిషత్తు విన్నా ఇప్పటికీ ఇలాగే సంసారిగా ఉండిపోయామ నువ్వే విన్నామో మరి ఏమోను అని మనస్సులో అనుకున్నావు కాబట్టి అలా ఉంటారు ఒకసారి ఆ దృష్టికోణంలో పడ్డాడంటే ఇంక వాడు ఫిక్స్ అయిపోయాడు అంటే తక్కువైపోయాడు ఇంకా వాడు ముందుకు వెళ్ళి ఏమేమి ఉన్నాడు ఒక ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు ఎక్కడెక్కడ కూర్చున్నా స్వామీజీ అధ్యాస భాష మాటలు చెప్తున్నాడు అని అన్నారు అధ్యాస భాష ఎప్పుడో వెళ్ళాను ఎప్పుడో చదివినండి నేను చెప్పాడు అభ్యాస భాష్యం చదివేది అభ్యాస భాష్యం చదివిస్తే ఇంకేం మిగట్లేదు మోక్షానికి మోక్షం వచ్చేసి ఉండాలి కాబట్టి అధ్యాస భాషయాన్ని ఇంతవరకు మేము తెలుసుకున్నాము అన్న మునగాడే కనుకోండి కాబట్టి ఆ దృష్టి మాకు వచ్చేస్తునే దృష్టి చాలా తప్పు దృష్టి కాబట్టి విచారం చేస్తూ ఉండాలి అనే మాట ఉన్న చూశారో అది చాలా బాగుంటుంది ఎప్పుడు విచారం పూర్తవుతుంది అంటే అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు నీకు విచారము పూర్తి లేదు ఆ మాట దాని భావం పరోక్షమో అపరోక్షమోనే కంప్లాసెన్సీలో పెట్టడం అలాంటి పొరపాటు చేయకుండా జ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానమే ఇంకా మళ్ళీ ఇన్ని రకాలు పెట్టుకోకూడదు జ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానమే జ్ఞానం ఉంటే మాట వరసకి పరోక్ష జ్ఞానం కూడా జ్ఞానం అని అన్నా జ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానమే అప్పుడే విచారం వరకు విచారం కొనసాగుతూ ఉంటారు విచారం చేయకపోతే ఏం చేస్తారు ఆత్మ విచారం చేయలేదనుకోండి ఏం చేస్తారు జగత్ విచారం చేస్తారు లేకపోతే ఊహాజనితమైనటువంటి ఈశ్వరునికి సంబంధించిన విచారాన్ని చేస్తూ ఉంటారు అదే తప్ప దాంట్లో ఉండదు కాబట్టి విచారము అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు మాత్రము సమాప్తంగా అనే విషయాన్ని గమనివే శలం పరోక్షా చాపరోక్షే విద్యా తప్ప పరోక్ష విద్యాప్త విచారో సమాపస్థో బ్రహ్మజీవేష మాట పట్టుకోలేకపోయారేమి అంత సరళంగానే ఉంది ఇచ్చే చతుర్విధా ఆకాశము మొత్తం లైన్ అంతా కలిపి కద్దాం కూటస్థోవేశా విధి చతుర్విధా చూడండి వేదాంతంలో మీరు తెలుసుకోదగది ఆ తత్వము పరమాత్మ ఆ పరమాత్మని రెండు విధములుగా ఆ స్వరూపాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది అదే సత్ చిత్ అని చెప్తానే పరమాత్మని ఏమంటారు సచిదాత్మ అంటారు సచిదాత్మ అంటే ఎందుకు మాది పరమాత్మ సత్తు అయితేనేమి చెత్త సత్తు చెత్త ఈ గోలమాలలో మేము ఎందుకు పడాలి అంటారేమో ఆనందం ఏమిటి ఆనందము సచ్చితే ఆనందం ఆనందం కావాలి ప్రతి వడికినూ సచిత్ పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా ఆనందం కావాలి మీకు ఆనందం కావాలంటే సచిత్ని కొట్టుకోవాలి అందుకోసం సచ్చిద్ ఆనంద అని పెట్టారు అదర్వైజ్ ఇట్ ఈస్ సచిద్ ఆత్మ ఆత్మ అంటే సచ్యం సత్యంటే ఉనికి ఓకే ఇంగ్లీష్ లో అయితే బియింగ్ అన్నారు బికి బీయింగ్ అన్నారు సంస్కృతంలో కూడా భూధతు తీసుకుని భవనము అనకావనం అంటే బిలింగ్ కాదు ఉంగుక భూధతు భావార్థంలో యుట్ చేస్తే భవనము ఉంగుట సంగుట అస్తిత్వము ఇవన్నీ భాషల్లో వచ్చే పొందం అస్తిత్వము అస్థిత అస్మిత కాదు ఎన్ని పదాలు వాడుతున్నారు చూడండి వీటన్నిటికీ తెలుగులో ఏమన్నా ఉంటుంది ఉంగుకానికి ఉనికి అని తెలుగులో అందరూ సరిపెడారు ఇంగ్లీష్ లో ఈజీ నెస్ బీనింగ్ అని హిందీలో ఏమంటారో తెలుస్తున్నా హై పన హై పన పన అంటే ఆ నెస్ట్ అనే ప్రత్యయాన్ని పనా పనాను ప్రత్యయం హిందీ భాష ప్రత్యయం నెస్ట్ అనే అర్థంలో వస్తుంది ఓకే అంటే ఉంగుట అది సత్యం ఇప్పుడు ఈ ఉంగుట గురించి ఎంత గడబడి చేస్తున్నావు ఏమిటి అని మీరు అనగా ఎందుకంటే మీరు ఈ ఉంది ఉంది ఉందని మీరు అనుకుంటున్నారే ఆ నామరూపాల ముఖ్యం కాదు అక్కడ ఉన్నది అన్నదే మా ఇంట్లో మనసం ఉంది కొంచో ఉంది కట్టు ఉంది గుర్తుంది అని మీరు ఇన్ని పేర్లు చెప్తారు అవన్నీ నమ్మకూపాలి అసలైన ఉండడమే అర్థమైతే మీకు అసలైన ఉండడమే కాబట్టి ఆ ఉండడాన్ని పట్టుకోవాలి ఉండడం ఇప్పుడు నేను ఉన్నా నేనంటే అర్థమేంటి నేను ఉన్నాను అని అర్థం నేనంటే ఒకటి చెప్పండి నేననే అనుభవం యొక్క సారం ఏమిటో అంటే మీరు ఏం చెప్పాల్సి ఉంటుంది ఉన్నాను అని చెప్పాలి ఇంకేముంటుంది నేను బ్రాహ్మణ తర్వాత వస్తుంది ఈ బ్రాహ్మణ కూడా అది ఎక్కడికి పో తర్వాత వస్తుంది ముందే ఉంటుంది ముందు బ్రాహ్మణి ముందు ఉన్నాను కాబట్టి బ్రాహ్మణ నీకు ఎలా తెలిసింది మా పెద్దవాళ్ళు చెప్పారు ఉన్నానని ఎలా తెలుసు విశాఖ తేడా ఉన్నానని ఎలా తెలిసింది అనుభవం ఉండదు మరి బ్రాహ్మణాన్ని ఎలా తెలిసింది మా పెద్దవాళ్ళు మీరు వెళ్ళి మళ్ళీ పెద్దవాళ్ళు కూడా అడగ ఇదే ప్రశ్న అడగండి వాళ్ళకు కూడా తెలుసు వస్తుంది కాబట్టి ఉన్నాకి అనుభవం మీ ఫస్ట్ హ్యాండ్ బ్రాహ్మణ వైష్ట ఇత్యాదులన్నీ సెకండ్ కాబట్టి ఉన్నాను కాబట్టి సత్తుని మీరంత చులకనగా చూడగలుగుతూ సత్తు చాలా ముఖ్యం తెలుసుకుంటే సత్తునే తెలుసుకోవాలి అన్నారు రమణ మహర్షి తెలుసుకుంటే సత్యం తెలుసుకోవాలి ఆ పుస్తకం మీదే సద్ దర్శించారు దర్శనం అంటే తెలుసుకోవాలి ఆయన అడిగారు తత్వం ఏమిటండి ఉన్నదేదో అదే తత్వం అది చెప్పండి మీరు ఉన్నది నలుగుబడి నలభై శ్లోకాలు నలభై వాక్యాల్లో చెప్పారు నేను ఇంకా వివరంగా ఇంకా అంతే ఉన్నది నలుబది ఉన్నదేదో ఉన్నది దాన్ని నలభై శ్లోకాల్లో నలభై పద్యాల్లో నేను చెప్పాను అన్నారు రమణ అని కావ్యకంఠ కేసు చూశాడు ఆయన నేను పద్యా శ్లోకాల్లో పెడతాను ఆయన పెట్టాను నలభై నాలుగు వచ్చాయిలో రెండు శ్లోకాలు ఎక్స్ట్రా పెట్టుకున్నారు ఓ రెండు ప్రార్థనా శ్లోకాలున్నారు నాలుగు తీసిస్తే మనం అయ్యే మొత్తానికి ఉన్నది నలుగు సత్తు అంత సత్య సత్తు తప్పింకే ఉండదు అంత సత్య తర్వాత అయితే అనేది ఉంటాం ఏమంటే ఉంది అనేది తెలిసినప్పుడు ఉంది అనగలరా తెలియకుండా కూడా ఉంది అనగల తెలిసినప్పుడే ఉంది అనగలరు మీరు ఉంది అన్నారంటే అది తెలియాలి తెలియకుండా ఉంది అనే మాట కుదరం ఇక్కడ ఇది వేదాంతం ఇది ఫిలాసఫీలో పడ్డాం ఇది చిన్న విషమ ఘట్టమని అనొచ్చింది ఎందుకంటే ఉండడం అనేది తెలియడము అనే దానికంటే స్వతంత్రంగా వేరే కేటగిరీనా వేరే తత్వమా లేక ఆ ఒకటే తత్వమా లేక తెలియుటే తత్వమా అని ఇలాగ చాలా గోలు ఉంది దీని మీద ఉండడము తెలియడము అంటే చి చితికి అనువాదాలు ఏమున్నాయి తెలుగులో అయితే తెలివి ఎరుక తెలివి ఎరుక తెలివిడి అని కూడా అనువాదం కదా తెలివిడి అని అది డి అనేది ప్రత్యేక అవసరం తెలివిడి ఉన్న పదం ఇంకొకటి ఉంది చలివిడి అని ఇంకో పదం ఉంది అలాంటి పదమే చలివిడి అన్నది కూడా ఆ బహుశా చలివి అనే దాని నుంచి వచ్చి ఉంటుంది దాని వివరణ నాకు తెలియదు దాన్ని తెలివిటి ఎందుకంటే అలాంటి పదాలు ఇంకా నాకేం కనపడవు ఈ రెండే వినపడుతున్నాయి తెలివిటి ఈ డీ పెడితే మళ్ళీ జనం కంగారు పడతారంటే డీ డ్రాప్ చేసి తెలివి ఎరుక మంచి పద ఎరుక చూడండి జ్ఞానము అన్నారంటే జ్ఞానం అనే శబ్దం ఎంత వైల్డ్గా యూజ్ చేస్తున్నారంటే అది ఇంకెక్కడెక్కడకో పోతుంది అంచేతనే జ్ఞానము అనే పదాన్ని యూజ్ చేసి మేము అంతా చెప్పేసామని అనుకుంటే మళ్ళీ సమస్యే జ్ఞానం మంచిదే నేనేం కాదంటలేదు కానీ అది ఇటు మిస్ ఎంతకున్నట్ అయ్యేందుకు మిస్అండర్స్టాండింగ్ అయి అవకాశం ఉన్న పదం కాబట్టి తెలివి లేదు ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి అవేర్నెస్ బి అవేర్ అలా అలా ఓకే కొంత కొంతమంది మహాత్ములు ఇంగ్లీష్లో కూడా చెప్తారు వేదాంత రెండు వందల ఏళ్లలో ఇంగ్లీష్లో చెప్పారు వేదాంతా తెలుగులో ఏం చెప్పాడు అసలు ఇండియాలో వేదాంతం వినేవాళ్లేరు ఇక్కడ ఎవరు పెట్టారు వేదాంతం ఇక్కడ పురాణం వినేవాళ్లే తప్ప వేదాంతా ఎవరు వింటారు ఎవరు పెడతారు కాబట్టి ఇప్పుడు పురాణానికి పెట్టారంటే ఎన్టీఆర్ గ్రౌండ్స్ లోను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనూ పెట్టాలి పురాణం వేదాంతం అయితే టెలిఫోన్ బూత్ లోపల పెట్టుకోవచ్చు కాబట్టి ఇండియాలో ఏ భాషలోనైనా కూడా వేదాంతం విన్నదే చాలా తక్కువ వాళ్ళు ఆ చెప్పుకునేవాళ్ళు పాఠం చెప్పిన వాళ్ళు చదువుకునేవాళ్ళు నువ్వు పీఠాధిపతుల వేదాలతో చెప్తాడు ఎవరికో ఒకళ్ళు పోయితే ఒకళ్ళకి చెప్తారు ఒకళ్ళకి చెప్తారు రెండో వాడు ఆయన్ని ఆశ్రయించి అక్కడే పడున్నవాడు గత ముప్పై ఆక్కడే పడున్నాడు అండి అని అన్నవాడు ఆ గడప అవతల కూర్చుని వింటాడు గడప లోపల దేవిలో కూర్చుని విని కూడా ఒకడే ఉంటాడు వాళ్ళ పాఠాలు అలా వింటాయి అది కూడా సంస్కృతంలో ఉంది ఇంకేమి వింటారు సంస్కృతం నాకు అలాగే అనుకోండి ఇంకేమింటారు సంస్కృతం వచ్చిన వాడు అయి ఉండాలి కాబట్టి వేదాంత పాఠం అన్నది భారతదేశపు ఎల్లలు దాటిపోయింది ఎప్పుడు ఉద్దేశం ఎల్లలు దాటేసింది అన్నట్టుగా వేదాంతం కూడా ఎల్లలు దాటేసింది అంటే ఇంగ్లీష్ లో చూస్తారు కాబట్టి ఇంగ్లీష్ భాషలో వేదాంతాన్ని సంబంధించిన టెన్ నాలజీ అంతా కూడా బాగా డెవలప్ అయింది అంతకే చెప్పొచ్చేది ఏంటంటే చెట్టుకి ఇంగ్లీష్ లో రోయింగ్ అనే పదాన్ని వాడే నోనెస్ అని వాడలేదు నోయింగ్ నెస్ అని వాడే నోయింగ్ అని కూడా వాడలేదు మళ్ళీ నోయింగ్ అంటే ఇంకంప్లీట్ గా ఉండిపోతుందని ఆ నెస్ పెట్టేసి నోయింగ్ నెస్ అని వాడే అది చిత్ ఈ శతు చితులో కొన్ని సిద్ధాంతములు కలవు వేరే తత్వము చిత్ వేరే తత్వము అన్నారు ద్వైతులు ఇప్పుడు రెండు వేరు వేరంటే వాళ్ళు ద్వైతులు ఉంటారు వాళ్ళు ద్వైతులు ఓకే సత్త తత్వము చిత్త తత్వమే కాదు అన్నారు మెటీరియలి భౌతికవాదు చివము సత్తు తత్వమే కాదు అన్నారు విజ్ఞానవాదు క్షణిక క్షణికమనే మాట తర్వాత వస్తుంది ముందు విజ్ఞానవాదు సత్తు తత్వము కాదు చిత్తూ తత్వము కాదు అంటే ఇంకా తత్వమే మిగల్లేదు వాళ్ళు చూడవాళ్ళు సత్తు చెత్త రెండు ఒకటే తత్వము అన్నవాడు అద్వైతం ఓకే కాబట్టి అద్వైతంలో తత్వము అంటే తత్వము అంటే యథార్థంగా ఉన్నది ఉన్నదాన్ని తత్వము అంటారు మీరు తెలియదగ్గరి తెలిస్తే మోక్షం వస్తుంది ఆనందాన్ని పొందుతారు ఆ తత్వం ఎవరితో తెలుసునా తత్వము ఉన్నదానికి స్వరూపము కూడా అర్థము కాబట్టి మీ స్వరూపమేమిటి చిత్ స్వరూపము చిత్